చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణుడా సర్వశక్తి మంతుడా సర్వోన్నతుడ సర్వాధికారి వెనేసియా నీకు పరిశుద్ధ నామానికి వందనాలు స్తోతుండు స్తోతుండు స్తోతుండు నాయన ఉదయ నుంచి ఇంతవరకు ప్రభ నీ కృపలు కాచి కాపాడున్నావు ప్రభానతంకి ప్రభ అందరూ వచ్చటకు ప్రభ సమంగా సమకూరి ప్రభానతని నేను ఆరాధించుటకు ప్రభా పాటల ద్వారా అతని వాక్యం ద్వారా నీ యొక్క నామం మహిమపరచటకు ప్రభ మాకు ఇచ్చిన సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం అతని ఇంతవరకు ప్రభాని అతన్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు నడిపిస్తున్నారు మినిస్ట్రీని ప్రభా ముందుకు సాగుతుండగా కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నారు మినిస్ట్రీని ప్రతి బిడ్డను ప్రభావ మీకు కృపలో జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ అవస్థలు తీర్చండి ఏసే ఈ దినం ప్రభాన తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నా ప్రభాన తండి మా ప్రతి ప్రతి ఎరిగిన దేవుడవు ప్రభ మా ప్రతి అవసరతను ఎరిగిన దేవుడవు ప్రభా కృపగల తండ్రి నీ యొక్క కృపలు మమ్మల్ని భద్రపరిచిన దేవ నీకు నూతన వాత్సల్యంతో మమ్మల్ని అనుదినము ప్రభ తృప్తిపరుస్తున్న నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా సజీవుడా మలరణమును గెలిచి లేచిన దేవ ఈ దినమంతట ప్రభా లోకమంతట నా తండ్రి నీ యొక్క శిల్వ మరణమును ప్రభా శ్రమలను ధ్యానిస్తూ ప్రభ నా తండ్రి ఒకరోజే ప్రభ నా తండ్రి వారి దుఃఖములు ప్రకటిస్తుండగా ప్రభ జీవిత కాలము బ్రతుకున్నంత వరకు ప్రభాని యొక్క మరణ పునరుత్థాన భూస్థాపన కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభ నీకు సమీపంగా జీవించే జీవితం ప్రత్యేక బిడ్డకు దయచేయండి ప్రభ ప్రపంచం అంతటా వాక్యం వెదజల్లబడుతుంది నా తండ్రిని యొక్క జనన మనపు పునరుత్నంలో ప్రభ ప్రతి ఒక్కరికి సువార్త వెళ్ళింది ప్రభ ఆ యొక్క సువార్తలు బలపరచండి ఇంకా ఎరుగని జనాలకు ప్రభ ఈ యొక్క వాక్యంను పరిచయం చేయండి ఏసీఆ పరిచయం చేస్తున్న ప్రతి బిడ మీద ఈ దినమునకు కావాల్సిన ఆహారం దయచేయమని ఏసీ శక్తిగలి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ నన్ను ప్రేమించను నన్ను రక్షించను కష్టకాల మందు నాకు తోడై ఉండను ఆగాకనే సాగిపోదు సాగిపోదు నా ప్రేమ ప్రభువ చూపించు బాటలో అడ్డంకులు ఎన్ని ఉన్న అడ్డంకులు ఎన్ని ఉన్నను నన్ను చుట్టినను నా యేసుని విడవనందును నా వారే నన్ను విడిచిన నా బంధువులే నన్ను దూరమైనా ఏ తోడు లేక బాధపడుతున్నా నీవే తోడుగా ఉండు యశు ప్రభు అమీన్ మన హృదయము ప్రభు కొరకై సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై పరుశుదాం సిద్ధ పరుశుదాం మన హృదయము ప్రభు కొరకై సిద్ధ మనసును చోడు తొడుగీ సమాధాన సువత సిద్ధ మనసులు చూడు తొలగి సమాధానసు వార్త చాటదాం సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభుకురకై ప్రతి ఉదయము సన్నిధికి సిద్ధమౌదును జీవము కలిగిని వా కులకై న్లీ సన్నిధిలో వెచిందును ప్రతి ఉదయము నా ప్రాధనలు న్లీ సిద్ధమౌదును జీవము కలిగిని వాచియు సిద్ధ మనసులుడుగీ సమాధాన సోత చాటదా సిద్ధ మనసు చోడ తోడిగి సమాధాన సోత చాటదా సిద్ధ పడుదామ్ సిద్ధ పడుదా ని సన్నిధి కీ సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభు కొడకై తాత్కార్యములు సీదపడి పరిశుద్ధతో నేనుందు అన్ని వేళల ఎందు ప్రభు వేసుని గడపర చీకిను తాత్కార్యముకై సీతపడి పరిశుద్ధతుని నుండును అని వేళల ఎందు ప్రభుయేసుని గణపరచీకీర్తిను సిద్ధ మనసును చోడు తొడిగి సమాధాన సువాత చాటద సిద్ధ మనసును చోడు సమాధాన సువాత చాటదా సిద్ధపడుదాం సిద్ధపడుదా మన దేవుని సన్నిధికై సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదా మన హృదయము ప్రభు కొరకై బుద్ధిని కలిగి నిరా కడకై వెలుకువతో నేనుందును నిరాజసు వార్తను ప్రకటించి ప్రతివారిని వారిని సిద్ధపడుతును బుద్ధిని కలిగి నిరా వెలకు వతోనే నేను నిరాజు సువాతను ప్రకటించి ప్రతివారిని వారిని సిద్ధ మనసును చాడు తొడిగి సమాధాన సువాత చాత సిద్ధ మనసు జాడు తొడిగి సమాధాన సువార్త చాటదం సిద్ధపడుదాం సిద్ధపడుద మన దేవుని సన్నిధికై సిద్ధ పర్చుదాం సిద్ధ పర్చుద మన హృదయం ప్రభు కొరకై మన హృదయము ప్రభు కొరకై అప్పుడు ఇండియా సిస్టర్ థ్యాంక్ చిన్న మాట ప్రార్థన చేసుకున్నాము మనం ఈరోజు ఎంచుకున్న అంశం వచ్చేసి మతశ వార్త ఐదో అధ్యాయము పద్నాలుగో వచనం అక్కడ ఏమంటుండంటే మీరు లోకంలో వెలుగై ఉన్నారు లోకంలో మనం వెలుగై ఉండాలంటే ఏం చేయాలి లోకంలో వెలుగు ఎలా వస్తుంది ఆ వెలుగు మన దగ్గర రావాలంటే మనం ఏమేమి గైకొనాలి వెలుగు చీకటి ఒకటే దగ్గర ఉండదు చిన్న మాట ప్రార్థన చేసుకొని మనము మెసేజ్ ని ఆరంభించుకుందాము స్తోత్రం ప్రభ నాయన వేస్తే నీ పాంలో పొందడం స్తోత్రాలు దేవా ఉదయకాలం నుంచి దేవ చేస్తే నీ సన్నిధిలో ఉన్న దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభ దేవ సన్నిధిలో వచ్చే దేవాయస్యమా ప్రభావ నాతో మాట్లాడండి మహాప్రభ దేవాయస్యమ ప్రతి ఒక్క చీఫ్ శక్తి క్రీస్తును గద్దించండి మా ప్రభా నీకు బూరగా వాడుకొని మా నీకు ప్రతి ఒక్క నీకు ఆత్మచైతన్ నింపి దేవాయస్ మహప్రభ ప్రతి ఒక్క ఫలుకులు దేవాయస్ మహాప్రభ దేవాని యొక్క చేయండి మహాప్రభా వినిచ్చిన ప్రతి ఒక్కరిని గ్రహించేలాగా చేయండి మా ప్రభా వారు విత్తనం దేవాయస్ మహప్రభా ప్రతి ఒక్కరు చేస్తారని త్వరగా రాబోతు నేష్క్రిస్పెడ వేడికొచ్చున్నాం తండ్రి ఆ మెయిన్ ఇక్కడ ఏమంటుందంటే మనకు వచ్చేసి మత్తైస్సు వార్త ఐదో అధ్యాయము మత్స్సు వార్త ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చినం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకాయ దీప స్తంభం మీదనే పెట్టురు మనుషులు మీ సత్క్రియను చూసి పరలోకం అందిన మీ తండ్రిని మయపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనే అలడియా ఇక్కడ ఏమంటారు మనము వెలుగై ఉండాలంటే మనము ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి ఈసు క్రీస్తును ధరించుకొని మనము జీవించాలి ఈసు పోలి మనం జీవిస్తే ఆయన వెలుగుమయమై ఉంటాం వెలుగుమయమని ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏమి అగ్ని అగ్ని మండుచుండి అగ్ని వలె నువ్వు ఎప్పుడైతావు మండుచుండి అగ్ని వలె మనము ఈ టైంలో మనము చేస్తుంటాం ఇక్కడ ఏంటంటే నువ్వు వెలుగు సంబంధి అని నువ్వు ఎప్పుడు చెప్తావు నువ్వు వెలుగు సంబంధి అని ఎవరు చెప్తారు నేను నీ యొక్క ప్రవర్తన బట్టి నీ యొక్క క్రియలను బట్టి నీ సత్క్రియ బట్టి నువ్వు సత్క్రియ బట్టి నువ్వు వెలుగు సంబంధి అని చెప్పని ఏంది కొండ మీద రెండు పట్టడము మరుగై నేరదు అయితే నీలో వెలుగుందనుకో నీ చేసే క్రియలు అన్ని ఏసుక్రీస్తుని పోలి నడుచుకున్నావు అనుకో అప్పుడు నువ్వు ఎక్కడున్నా నిన్ను మరుగు దేవుడు నువ్వు వెలుగుగా దేవుణంలో ప్రకాశిస్తుతావు నీ యొక్క సత్క్రియ ఇంకా ఇంకేమంటుంది ఇక్కడ మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కదా మనుషులు మనము ఏంటంటే దీపం కరెంట్ పోయినప్పుడు దీపం క్యాండిల్ వెలిగించి మనం ఏంటంటే ఒక స్తంభం మీద పెడతాం స్తంభం మీద పెడితే ప్రతి ఒక్కరికి అది వెలుగును ఇస్తుంది నీ యొక్క జీవితంలో కూడా నువ్వు ఏ విధంగా వెలుగును ఇస్తున్నావు ఏ విధంగా నువ్వు వెలిగించబడుతున్నావు ఇతరులను వెలిగిస్తున్నావా లేకుంటే నువ్వే వెలుగుతున్నావా నువ్వే ఆరిపోతున్నావా ఇతరులు కూడా ఆరుతున్నావా అనేది మనము పరీక్షించుకోవాలి మనం ఏ విధంగా మనము డే టు డే లైఫ్ లో ఏ విధంగా మనము ఏసు ప్రభుత్తికి వెలుగు ఇస్తున్నాం యేసుప్రభు యొక్క ఆరు నెలలను గాయకొని మనము ముందుకు వెళ్ళాస్తున్నాం మనకేంటంటే చీకటి వెలుగు ఒక్కటే దగ్గర ఉండదు మనం లైట్ వేసాం అనుకో చీకటి ఎట్టిపోతే తెలియదు లైట్ బంద్ చేస్తే చీకటి వస్తుంది సో అటువంటి మన జీవితంలో చీకటి మయమయే బతుకుంది మనం వెలుగుమయమయ్యే బతుకుంది నీ బ్రతుకు వెలుగులో రావాలంటే ప్రతి ఒక్క దుష్టక్రియలను వదిలేసి ప్రతి ఒక్క చెడు క్రియలను అసహించుకొని నువ్వు తట్టు రావాలి ఈరోజు నీ కొరకు నా కొరకు యేసు ప్రభు యొక్క పాపము భరించి ప్రతి పాపము ప్రతి ఒక్కరి అందరి పాపము ఈరోజు భరించిండు యూహాన్ శువార్త ఒకటి ఇరవై తొమ్మిది చూస్తే మనకేముంది ఈరోజు వచ్చేసి యుహాన్ శువార్త ఒకటి ఇరవై తొమ్మిది యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గుర్రపిల్ల దేవుని గుర్రపిల్ల యేసు ప్రభు లోక పాపంని మొత్తము ఈరోజు మోసుకొని పోయిండు తన తండ్రి చిత్తి ప్రకారము చిత్త ప్రకారము ఆయన బలియాగం అయ్యేది ఆయన కొట్టిరు తిట్టిరు ఉమ్ము వేసిరు బట్టలు కొరడాలతో కొట్టిర్రు ఆ యొక్క ఎరచలం వీధులలో ఈచుకుట్ట తీసుకొని పోయారు ఆ యొక్క సిల్వ వేసుకొని మొత్తం మోసుకొని వెళ్ళిండు ఆ వీధులలో రోజు సో ఆ దృశ్యం చూస్తుంటే మనకు ఎట్లా అనిపిస్తుంది సో అక్కడ ఆ నీ కొరకు నా కొరకు ఈరోజు ఆయన ప్రాణాలు పెట్టిండు ప్రాణాలు పెట్టినప్పుడు మళ్ళీ నువ్వేంది చీకటి జీవితంలో మనము జీవిస్తున్నామా చీకటిమయమయ్యే జీవితంలో మనము వెనకకు వెళ్తున్నామా ఆయన నీ కొరకు నా కొరకు ఈరోజు ప్రాణాలు పెట్టిండు ఎరిశల్యం ప్రజల కోసం కోసం పెట్టలే కదా లోక పాపంను మోసుకొని పోవు దేవుని గొర్రపిల లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపం కొరకు ఆయన మోసుకొని పోయిండు ఇస్రాయేల్ ప్రజల కోసమే కాదు అక్కడున్న యూదుల కోసమే కాదు అక్కడున్న పరిసీల కోసమే కాదు అక్కడున్న సమస్త జనం కోసమే కాదు కదా నీ కొరకు నా కొరకు లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుని కొరకు ఆయన శరీర దారి ఇక్కడ వచ్చి ఆయన పాపంలో మోసుకొని పోయిండు నువ్వు వెలుగుమయంగా ఉన్నావా చీకటిమయంగా ఉన్నావా ఆయన వెలుగుమయం అయ్యుండి ఆయన ప్రతి ఒక్కరికి ఎలా బోధ చెప్పాలి ప్రతి ఒక్కరికి సేవ చేసిండు కుంటి వారిని బాగు చేసిండు గుడ్డి వారిని చేసిండు కుష్ట రోగం గల చేసిండు వ్యభిచారి అయిన స్త్రీని బాగు చేసిండు ప్రతి ఒక్క చంద్రారోగుల్ని ఆ దేశం ఆయన ఎక్కడుంటే అక్కడ జనము కిక్కిర్సుకొని ఉంటుండే ఆయన ఎక్కడున్నా అక్కడ జనం బాగుంటుండే ఆయన అందరినీ శిష్యులుగా చేసుకున్నాడు ఈ రోజు నీ నీ యొక్క రోల్ ఏముంది నువ్వు ఈరోజు భూమి మీద వచ్చినావు ఈరోజు నువ్వు బతుకుతున్నావు డే టు డే లైఫ్ లో ప్రతి ఒక్కరితోటి అబద్ధాలు ఆడుతున్నావు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనము ఏం మాట్లాడినా కూడా కొంచెమైన అబద్ధాలు అనేది మనలో అలవాటు అయిపోయింది అది అలవాటు అయిపోయి మనము అబద్ధాలు చెప్తున్నాం అబద్ధాలు చెప్తుంటే మనకు అది వినసొంపు ఉంటుందా మనం చీకట్లో ఉన్నట్ట ఈ ఒక్కటి కూడా మనము తప్పు చేయకపోతే మనము వెలుగులో ఉన్నట్టు ఇక్కడ ఏం చేస్తే నువ్వు వెలుగు వై ఉన్నప్పుడు వెలుగు వై ఉండాలంటే నువ్వేం చేయాలి మీరు లోకంలోకి వెలుగై ఉన్నారు నువ్వు ఎక్కడున్నా వెలుగు వెలుగే ఉంటది ఎక్కడున్నా క్యాండిల్ అంటబెట్టినా లేకుంటే దీపం అంటబెట్టినా ఎక్కడ పెట్టినా కూడా అది వెలుగునిస్తుంది నేను ఈ ప్రాంతంలో వెలుగునియనని చెప్తుందా నీ ఇక్కడ చీకటి ఉంది నేను ఈ రూమ్ లో వెలుగునీయను నేను ఇక్కడ నేను ఇక్కడ బెడ్రూమ్ లో హాల్లో నేను ఉన్నాను అని ఆ వెలుగు చెప్తుందా చెప్పదు కదా ఇక్కడున్నా నువ్వు కూడా ఇక్కడున్నా ఏ సమాజంలో ఉన్నా ఎక్కడున్నా ఏ చర్చిలో ఉన్నా ఎక్కడున్నా నీ వెలుగు నిన్ను వెంటుకుంటూ వస్తుంది నువ్వు వెలుగుమై ఉన్నావు ఎక్కడున్నా నువ్వు వెలుగుతూనే ఉంటావు ఏదర్ యుఏర్ ఇన్ ద ట్రావెలింగ్ ఏదర్ యుఏర్ ఇన్ ద ఎక్కడ పోయినా ఎక్కడ ఏ దేశం కూడా నీ ప్రకాశవంతమైన ముఖము యేసుప్రభు ముఖము ఆ వెలుగు వెలుగుతనే ఉంటుంది సో ఈరోజు దేవుని బిడ్డలారా వెలుగు గురించి మనం ఈరోజు చూస్తున్నాం వెలుగు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు వెలుగు ఏ విధంగా కనిపిస్తుంది ఫస్ట్ జాన్ ఒకటో వ్యూహానం ఒకటో అధ్యాయము ఐదో వచనం నుంచి మనం చూసుకుందాం మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం దేవుడు వెలుగై ఉన్నాడు అందు చీకటి ఎంత మాత్రమును లేదు ఏమంటుండు యేసు ప్రభువు ఈరోజు వెలుగై ఉన్నాడు యోహన్ స్వార్థ చెప్తుడు జోహన్ భక్తుడు మేము ఆయన విని ఆయన విని మీకు ప్రకటించుసిన వర్తమానమేమనగా ఆయననే కదా మనకు వెలుగు చూపించింది మీరు లోకంలో వెలుగై ఉన్నారు ఆయన వెలుగు చూపిస్తేనే ఆయన వెలుగును చూసి మనము ముందుకు సాగుతున్నాం ఆయన రక్షణ తీసుకున్నాము రక్షణ సువార్థను చాటుతున్నాం మనము ఆయన వెలుగులో ప్రకాశించడానికి మనము ప్రయత్నిస్తున్నాము ఇప్పుడిప్పుడే వెలిగిన సో సోదరులు సోదరులు ఇంకా వెలుగుమయంగా ప్రకాశించాలి ప్రకాశించి ఇంకా ఏంటంటే చాలా మంది సేవకులు ఎన్నో వెలుగు మొత్తం పెద్ద సూర్యుని మండి ఇప్పుడు ఆరిపోయినారు సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రకాశవంతమైన జీవితంలో మనము ముందుకు కావాలి ఇంకా ముందుకు వెళ్తుండాలి ఆయననే వెలుగై ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు ఉన్నది చీకటి ఎంత మాత్రమో లేదు యేసుప్రభు ఈరోజు నీకు నాకు వెలుగునిచ్చే దేవుడు ఆయన త్రోవను మనకి చూపిస్తుడు మనం ఎక్కడ వెళ్ళినా కూడా ఆ త్రోవ యేసుప్రభు మనకి చూపిస్తుండు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రం ఈరోజు లేదు ఆయనతో కూడా సాసం గలవారం చెప్పుకొని చీకటిలో నడిచిన డల మనం అబద్ధం ఆడుచు సత్యము జరిపింపకుందము ఆయనతోటి మనము చెప్తున్నాము నేను వెలుగుమయంగా ఉన్నాను నేను ఇది చేసినా అది చేసినా కానీ వెలుగుమయంగా ఉన్నావని చెప్తున్నావు నీ వర్డ్స్ చెప్తున్నావు కానీ నీ హార్ట్ నీ అంతరంగంలో ఉన్న పురుషుడు దానికి సహకరిస్తలేడు ఎందుకు సహకరిస్తలేడు నువ్వు నీ యొక్క క్రియ వలన ఎవరికి హెల్ప్ చేస్తలేవు నీ క్రియ వలన ఎవరికి నువ్వు దారి చూపుతలేవు నీ క్రియ వలన నీకు అన్ని తెలుసు అని నువ్వు విరదీపుతున్నావు నేను వెలుగుల్నే ఉండి వెలుగులనే తిరుగుతున్నాను అనుకుంటున్నావు కానీ నీకు చీకటి ఉందని ఇంత మాత్రం నీకు తెలుస్తలేదు కొన్ని విషయాలలో మనము పడిపోతుంటాం కొన్ని విషయాలలో క్రియలలో మనము పడిపోతుంటాం కొన్ని విషయాలలో మనము ఇంకాకు కావుతుటం ప్రతి దేవుని తట్టు తిరిగి దేవుని వల్లే తగ్గించుకొని జీవించే గుణము మనలో ఈరోజు లేదు ఎవరినైనా చూడండి ఈవెంట్ బిగ్ బిగ్ పాస్టర్స్ ఆల్సో దే విల్ ఫీల్ ప్రౌడ్ నాకు రక్షణ దొరికింది నేను ఏది చేస్తున్నా ఇంతమంది సేవ చేస్తున్నా ఇంత సేవకులు నడిపిస్తున్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి తీసి ఎవరైనా గరీబోలు వాళ్ళకు సహాయం చేసే గుణం లేదు ఆయన పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తాము పెద్ద పెద్ద వాక్యాలు చెప్తాము పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ మనము నేర్చుకుంటాము పెద్ద పెద్ద సబ్జెక్ట్ వేరే వాళ్ళకు కూడా వాళ్ళు నేర్పించే విధంగా ఉంటారు రెవరెన్స్ డాక్టర్స్ కానీ వాళ్ళు సహాయం చేసే గుణ లేదు వాళ్ళ క్రియ రూపకంగా వాళ్ళు ఈరోజు చూపిస్తలేరు ఆ క్రియ రూపకంగా యేసు ప్రభు చూపించిండు ఆయన యొక్క యాజ్ఞలను దైకొని క్రియరూపకంగా చూపించి ఆయన దేవుడు వెలుగునై ఉన్నాడు ఈరోజు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయనలో ఎంత చీకటి ఎంత మాత్రం కూడా ఈరోజు లేదు ఆయనతో కూడా సావాసం గలవారం చెప్పుకొని చీకటిలో నడిచినాడు మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకు ఆయనతో చెప్తున్నా మనము నేను చీకటిలో లేరని చెప్తున్నాము కానీ ఏంది మనం అబద్ధం మార్చు సత్యమును జరి మెయిన్ సత్యము అది జరిగించాలి సత్యం జరిగిస్తేనే కదా అప్పుడు నువ్వు చీకటిలో లేవు వెలుగులో ఉన్నావని అప్పుడు గ్రహిస్తారు సత్యం అనేది అక్కడ లేదు మనం అబద్ధం ఆడుచున్నాము చిన్న చిన్న మాటలలో మనము తప్పిదము చేస్తున్నాము చిన్న చిన్న దాంట్లలో మనము తప్పిదము చేస్తున్నాము చిన్న చిన్న మాటల్లో మనము పడిపోతున్నాము ఆ పడిపోకుండా ఏం చేయాలంటే ఏదైనా సత్యం చెప్పు దేవుడు సత్య స్వరూపి అయి ఉన్నాడు ఈరోజు సత్యం మాట్లాడు అప్పుడే నీ వెలుగు నువ్వు వెంబడి ఉంటది నువ్వు సత్యం మాట్లాడలేదనుకో అప్పుడు ఏమవుతుంది చీకటిమయమై నువ్వు పోతున్నావు అనమాట ఇంకా చూస్తే అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనము వెలుగులో నడిచినాడు యేసు ప్రభు ఈరోజు వెలుగులోనున్నాడు నిన్ను నన్ను వెలుగులో నడిపిస్తున్నా ఆయన అయన ఆజ్ఞలను గాయకున్నాం మనము ఆయన ఆజ్ఞలను గాయకొని ఆజ్ఞలను నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకంతోనూ నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ మార్కు శవార్త పన్నెండు ముప్పైలో ఉంది రెండవది వచ్చేసి నీవు నిన్ను నీ పొరుగు వారిని రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పాను ఈ రెండు ఆజ్ఞలను మనము పాటిస్తాం పాటిస్తున్నామా ఈరోజు ఆ రెండు ఆజ్ఞలను పాటిస్తే నువ్వు వెలుగు మాయమై ఉంటావు ఆ రెండు ఆజ్ఞలను పాటించకపోతే పాటించినట్టే పాటించి తప్పిపోతే అప్పుడు నువ్వు చీకట్లో పడతావు నువ్వు అబద్ధం ఆడుతున్నావు నీ సహోదరుని ప్రేమిస్తలేవు నీ సహోదరునికి సత్యవాకులు చెప్తలేవు నీకు అన్ని మనము గర్వంగా మనము ఫీల్ కావద్దు నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని మనసులో ఇంకొక ప్రచారము చేయకూడదు అట్లా చేయకుండా ఇక్కడ ఏంటంటే అయితే ఆయన వెలుగులో ఉన్న ఉన్న వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనం వెలుగులో నడుస్తున్నాము ఆయన వెలుగులో ఉండి ఈరోజు మనము కూడా వెలుగులో నడవాలి వెలుగులో నడిచినడలా మనం అన్యూన్న సహవాసం గలవారమై ఎందుము అన్యూన్య సహవాసం అంటే మనము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరిని ప్రేమించే గుణం లెక్క ఉండి మనము ముందుకు సాగాలి అందరినీ అన్ని సావాసం కలిగి మనము ముందుకు సాగాలి ఇంకేం చెప్తుండో అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రుడుగా చేయను అయితే వెలుగులో మనం ఉండాలంటే మనము అన్యన సావాసం గలవారై ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రుడుగా చేసింది ఈ రోజు ఆయన రక్తం చేత మనము కడగబడ్డము మనమందరం సహోదరులము సిస్టర్స్ము ప్రతి ఒక్కరూ మనము ఆయనలో వెలగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రక్షణ మార్గం మనము కనుగొనాలి అంటే రక్షణ మార్గం కనుక్కొని ఇతరులకు కూడా మనము వాళ్ళని పరిచయం చేయాలి యేశు ప్రభుని పరిచయం చేసి ఇతరులతో కూడా మనము చెప్పాలి ఏం చెప్పాలంటే మన మంచి దేవుడు ఆయన వెలుగుమయం ఉన్నాడు మనం కూడా వెలుగుమయమై ఉండాలి మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడలా మనం మనమే మోసపుచ్చుకుందాము మనం చెప్తుంటాము కొన్నిసార్లు మనము పాపం చేయలేదని మనము చెప్తున్నాం నువ్వు తల్లి గర్భం నుంచే నువ్వు పాపంలో ఉన్నావని చెప్తున్నాడు దావి తల్లి గర్భం నుంచే ప్రతి ఒక్కరూ పాపము ఉన్నరని చెప్తున్నావు కానీ నువ్వేం చెప్తున్నా ఇక్కడ నేను మనం పాపం లేని వారం అని చెప్పుకొని ఎడలా మనలను మనమే మోసపుచ్చుకుందాము అలా ఇక్కడ ఏం చేస్తున్నాము నేను పవిత్రుని సిస్టర్ నేను పవిత్రుని బ్రదర్ నేను ఇట్లా చేసిన బ్రదర్ నేను ఇట్లా సత్యవంతుని బ్రదర్ అని మనం ఎన్నో స్టోరీలో ఎన్నో సాక్ష్యాలు చెప్తాం సాక్ష్యాలల్లో కూడా మనము కొన్ని అబద్ధాలు కూడా చెప్తుంటాం దొరికిపోతుంటాయి అట్లా సాక్ష్యాలలో కూడా మనము ఎవ్రీ టైం మనం చూస్తుంటా కానీ ఒక తీరు అయితే ఆ సంఘటన ఇంకొక తీరుగా మనము కొలాబరేట్ చేసి అది వేరే దాని తీరుగా వేరే వాళ్ళకి అందరికీ ఇంపుగా ఉండేటట్టు మనము చెప్తున్నాం అది ఆ దేవునికి అంగీకారం అవుతుంది అది కాదు ఆ దేవుడు నువ్వు దేవుని భక్తిల్లోనే ఉన్నా ఆ సాక్ష్యం చెప్పేది కూడా వేరే వాళ్ళకి ఇంపుగా ఉండాలి ఇట్లా చెప్తే కాదు దాన్ని మార్చి చెప్పడానికి మనము ప్రయత్నిస్తున్నాం అది ఎంతవరకు మనకి మన హృదయాలకు అత్తుకొని ఉండి మనకి ఎంతవరకు సహజంగా ఉంటుంది అది ఇంతవరకు ఒక్క తీరు అయితే మనము ఒక్క తీరు మనము మాట్లాడుతుంటాము ఇంకొక వేరే వాళ్ళొస్తే వేరే తీరు ఎవరైనా డబ్బు ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళ తీరుగా మాట్లాడతాము ఎవరైనా పేద వస్తే వాళ్ళని కేర్ చేయపోవడము సో ప్రతి ఒక్కరికి అన్యూన్య సహవాసము అన్యూన్యంగా ఉండాలి ప్రతి ఒక్కరితోటి నువ్వు కలిసిమెలిసి ఉంటేనే అప్పుడు నీళ్ళు వెలుగనేది ప్రకాశిస్తుంటది ఒకరు వచ్చినప్పుడు ముఖం వేరే తీరు పెట్టి ఇంకొకరు వచ్చినప్పుడు మొక్కము ప్రకాశింపజేసి దట్ ఈజ్ నాట్ రైట్ థింగ్ అనమాట సో యేసు వారు అక్కడ ఇక్కడ ఆయన ప్రతి బాగు చేసింది గుడ్డి వారిని కుంటి వారిని ప్రతి ఒక్కరిని లెప్రసీ పీపుల్ని కుష్ఠరోగులని అక్కడ ప్రతి బాగు చేసింది దయ్యం పట్టిన వారిని అక్కడ ఫిరజులు ఈ తిరుగుతుంటే పోసుకొని తిరుగుతుంటే ఆ యొక్క సేనా దయంలో ప్రతి ఒక్క బిడ్డను అక్కడ రక్షించిండు కానీ ఆయన అట్లా చేయలేదే ఆయన అట్లా మాట్లాడలేదే ఆయన యొక్క ముఖము తిప్పుకోలేదు వేరే వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఇంత అగ్లీగా ఉన్నావు నువ్వు లెపరసీగా వాడివి నీ మీద నేను చేయి పెట్టానని చెప్పిండ ఈరోజు నువ్వు ఎందుకు అంతగానము అట్లా చేస్తున్నావు టచ్ చేయనికీ విలువ లేదు అని నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు నీలో వెలుగు ఉన్నది ఆ టైమ్ వెలుగు లేదు కింద పడిపోతున్నావు నువ్వు చీకటిమయమై నువ్వు కొట్టుకొని పోతున్నావు వెలుగు ఉన్నదని నువ్వు చెప్పుకుంటున్నావు కానీ దానికి సాక్ష్యం వేరే ఉంది వెలుగు లేదు నీ లోపట చీకటి ఉంది చీకటిమై చీకటిలో ఏమేమి సంచరిస్తుంటాయి చీకటిలో ఒక గృహ చీకటిలో ఉందనుకో దాని లోపల ఏవేమి ఉంటాయి గృహలో పాములు గబ్బిలాలు ప్రతి వేరే ఒక నాయస్ వస్తుంటది ఇప్పుడు మనం కొండ ప్రాంతంలో పోయి ఒక చీకటి గృహలో పోయినామనుకో ఆ నాయస్ అనేది వేరే ఉండే చిన్న చిన్న పురుగులు వేరే తీరు నాయస్ తీసుకుంటాయి అక్కడ ఉండలేకపోతున్నాం మనము సో నీ హృదయంలో అటువంటి చీకటి అనేది ఈరోజు ఉన్నది నువ్వు ప్రతి ఒక్కరిని ఒకటే లెవెల్ గా చూడాలి అన్య సహవాసంతో నువ్వు బ్రతకాలి అన్యూన్యంగా నువ్వు ఈరోజు యేసు ప్రభు చింతకు నీ యొక్క బిడ్డల్ని తీసుకురావాలి ఇంకేమంటుందంటే మన పాపం లేని వాళ్ళ మనం కానీ ఏం చేస్తున్నాము మనలను మనమే మోసపుచ్చుకుందాము మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం కదా నువ్వు ప్రతి ఒక్కరితోటి అబద్ధం ఆడి ప్రతి సాక్ష్యంలో నువ్వు ఉన్నది జరిగినది జరగనట్టు జరగనిది జరిగినట్టు చెప్తే ప్రతి దాంట్లో మనము ఈరోజు పడిపోతున్నాం మనం మనమే మోసం చేసుకుంటున్నాము ఆ యొక్క అబద్ధం సాక్ష్యం చెప్పి మనల్ని గొప్ప చేసుకున్నది ఏం లేదు అక్కడ దేవుణ్ణి అక్కడ నామంని తక్కువ చేస్తున్నాను దేవుని నామం ఉన్నతమైన నామంని నువ్వు అక్కడ దేవుణ్ణి సాక్ష్యం అని చెప్పి అక్కడ ప్రతి ఒక్కటి అబద్ధం మాట్లాడితే అక్కడ నీకు ఇంకా చెల్లుబాటు లేదు దేవుని తెలుసు అక్కడ ఏం జరిగింది ఆయన సర్వేంతారు ఏం జరిగింది నువ్వేం ఆలోచిస్తు ఆలోచన యావత్తున ఆయనకి తెలుసు అనమాట ఈరోజు మొదలుకొని మనం ఏంటంటే వెలుగు మయమై ఉండాలి మన హృదయంలో కానీ లోకంలోకు వెలుగై ఉండాలి నువ్వెక్కడున్నా నువ్వు వెలుగు మనిషి అయితే నువ్వెక్కడ కొండ మీద పెట్టు మంచం కింద పెట్టు నువ్వు వెలుగుతూనే ఉంటావు ఈ గదికి రాను ఆ గదికి రాను వెలుగు చెప్తుందా చెప్పదు నువ్వు ఎక్కడున్నా వెలుగుతూనే ఉన్నావు వెలుగు ప్రకాశవంతమై మనము జీవితము మనలో సత్యం ఉండను మన పాపంలోను మనం ఒప్పుకొని ఏడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను ఇక్కడ ఏమంటున్నాంటే మన పాపంలో మనము ఒప్పుకొనిన ఎడలా మన పాపంలో మనము రోజు ఒప్పుకుంటున్నాము ఒప్పుకొని ప్రతి ఒక్కటి ఎప్పటి వరకు ఉంటావు జీవితాంతం వరకు నేను చర్చంత వరకు మీ యొక్క రక్షణలో నేను ఉంటానంటా కానీ ఏంటంటే కొన్ని రోజులు కాగానే పడిపోతుంటాడు కొన్ని రోజులు లోకం తట్టు ఎంటర్టైన్మెంట్ తట్టు అక్కడ తిరుగుతుంటాడు సో ఆ ఒక నిబంధన చేసిన నువ్వు దేవునికి నీకు ఒక నిబంధన జరిగింది నీళ్ళల్లో బాప్తీసం ఇచ్చేటప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టైం నువ్వు చచ్చేంత వరకు నేను వదలనని చెప్తావు రక్షణని కానీ ఏంటంటే నువ్వు చావక ముందే వన్ ఇయర్ కి టూ ఇయర్స్ కి అది వదిలేస్తున్నావు ప్రతి ఒక్క అబద్ధము అలవాటు ప్రతి ఒక్క మళ్ళా యాజ్ యూజువల్ గా లైఫ్ బాప్తీసం తీసుకున్నాక కూడా నువ్వు ఎక్కువ పాపంలో జీవిస్తున్నావు ముందటి దాన్ని కట్టింగ్ ఎక్కువ పాపంలో నువ్వు పరిగెడుతున్నావు నీ పాదంలో అక్కడ పరిగెడుతున్నాయి నువ్వు బాప్తిసం రక్షణ తీసుకున్నాక సాతన్గాడు ఎంతగానో శోధిస్తాడు సాతనగాడు ఎన్నెన్నో చూపిస్తాడు కొత్త కొత్త విషయాలు నీకు నేర్పిస్తాడు కొత్త కొత్త మలుపులలో మనము వెళుతుంటావు కొత్త కొత్త దాంట్లో నిన్ను తీసుకోవడానికి లోకం తట్టు తిరగడానికి చూస్తుంటాడు కానీ అవన్నీ మర్చిపోయి నువ్వు దేవుని చింత దేవుడు ఎలా వెలిగిండో ఆ యొక్క వెలుగు మనం కూడా ప్రకాశవంతంగా మనము జీవించాలి ఆయన ఆజ్ఞలను కట్టడాలను గాయకొని ఆయన కొరకు నువ్వు వెలగాలి నీలో ఎంత మాత్రము పాపము లేకుండా నువ్వు వెలగాలి ఆయనలో ఎంత మాత్రం కూడా ఏముంది పాపం లేడు ఆయన పవిత్రులుగా ఉన్నాడు ఆయన ఏం చేసిండు ఇక్కడ ఐదో వచనం చూస్తే మేము ఆయన విని మీకు ప్రకటించి వర్తమానం ఏమనగా దేవుడు వెలుగా ఉన్నాడు ఆయన చీకటి ఎంత మాత్రమో లేదు ఆయనందుకు చీకటి ఎంత మాత్రమో లేదు నీలో కూడా చీకటి ఎంత మాత్రం లేదంటే నువ్వు ఆయన దీన స్థితిలో ఉన్నాడు అని ఎవరిని కూడా అసహించుకోలేదు ప్రతి ఒక్కరికి తన యొక్క అద్భుత రీతిగా ప్రతి ఒక్కరిని స్వస్థపరిచిండు ప్రతి ఒక్కరిని ఎవరినైనా చూడలేదు నువ్వు అగ్లీ ఉన్నావు నేను స్వస్థపరిచిండని చెప్పిండ లిపరసీ పీపుల్ వస్తే చెప్పలే కదా అక్కడ పక్షవాయి గలవాడు పైనుంచి దించిర్రు అనే వాసన వచ్చినా కూడా ఆయనను స్వస్థపరిచిండు ఎవరి ఎవరున్నా కూడా ఆయన స్వస్థపరిచింది ఈ రోజు నువ్వు ఎందుకు ఇట్లా ఉంటున్నావు నేను జీవిత విధానంలో ఎవరిని ఎందుకు అసహ చేసుకుంటున్నావు అసహించుకోతే అన్య సాహవాసంతో ప్రతి ఒక్కరితో మనము అన్యూనంగా ఉండాలి అన్యూన్య సాహసంతో మనము ముందుకు సాగాలి ఇక్కడ చూస్తే మనం ఇంకా మనము పాపము చేయలేదని చెప్పుకొనే ఏడల ఆయనను అబద్ధికనిగా చేయవారం ఇక్కడ ఏమంటుందంటే మనం పాపమ జీవితం జీవించి నేను ఇంకా పాపం చేయను ప్రభువా అని నువ్వు ఒప్పుకోవాలి ఒప్పుకొని వాళ్ళు ఏం చేస్తున్నావు పాపం చేసి కూడా చేయలేదని ఇక్కడ నువ్వు చెప్తున్నావు ఆయనను అబతీపునగా చేయవారో మగుదుము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు ఆయన వాక్యము వెలుగై ఉన్నది యువన్స్ వారితో ఒకటో అధ్యాయం చూస్తే ఆయన వాక్యము వెలుగై ఉన్నది ఆయననే వెలుగై ఉన్నాడు సో ఆది అందు ఉండను వాక్యము దేవుడై ఉండను దేవుడై ఉండును ఇక్కడ చూస్తే ఆ వెలుగు వాక్యము ఆ వాక్యం మనలో ఉంటే మనము వెలుగుతాం అనేక వాక్యము మనలో పెట్టుకుంటే ప్రతి ఒక్క దాంట్లో మనము వెలుగడానికి ట్రై చేస్తాం సో మనం పాపం చేయలేదని చెప్పుకున్నాము కానీ ఏం చేస్తున్నాం అబద్ధికునిగా మనము చేస్తున్నాం పాపం చేసి కూడా చేయలేదని చెప్తే అది అబౌద్ధికునిగా నువ్వు ఉన్నావు దేవుణ్ణి అబౌద్ధికునిగా మనము చేస్తున్నావు మరియు ఆయన వాక్యం మనలో లేదనమాట అదే ఈ ఫస్ట్ జాన్ రెండవ అధ్యాయమం ఏడవ అక్షరం చూద్దాం చూస్తారు ప్రియులార ప్రియులార మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ కొత్త ఆజ్ఞ నేను మీకు వ్రాయటలేదు ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే మరియు కొత్త ఆజ్ఞను మీకు వ్రాచున్నాను చీకటి గతించు సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించినది కనుక అది ఆని అందులో మీ అందులో సత్యమే వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరిని ద్వేషించి వాడు ఇప్పటి వరకునో ఎక్కడున్నాడు చీకటిలోనే ఉన్నాడు సో ఈ రోజు నుంచి ప్రేమైన బిడ్డలారా విందాం మనము దేవుని యొక్క వాక్యంలో వాక్యం చదివి దాని ప్రకారము జీవిస్తాం నువ్వు చెప్తున్నావు కరెక్టే కానీ చిన్న చిన్న విషయాల్లో అబద్ధం ఆడి తప్పిపోతుంటే వెలుగులో ఉన్నట్టే ఉన్నావు కానీ నువ్వు చీకటిలో పడిపోతున్నావు నీలో ఎంత మాత్రం చీకటి ఉండొద్దంటే నువ్వు ఏం చేయాలి అనే ఒక వాక్యంలో చదివి నువ్వు ముందుకు వెళ్ళాలి వెలుగులో ఉన్నానని చెప్పుకోనొచ్చు తన సహోదరిని కూడా ద్వేషించినవనుకో నువ్వు మనసులో కూడా నీ సహోదరిని ద్వేషించినవనుకో ఇప్పటి ఏం చేస్తున్నావు చీకటిలోనే ఉంటున్నావు ఇప్పటి నువ్వు చీకటిలోనే ఉంటున్నావు తన సహోదరిని ప్రేమించి వెలుగులో ఉన్నవాడు అతని ఎందు అభ్యంతరకరణం లేదు నువ్వు సహోదరిని నువ్వు ద్వేషించి నువ్వు చీ చీకటిలో ఉన్నవనుకో అది చీకట్లోనే నువ్వు ఉంటున్నావు ఆయన ప్రేమించినవనుకో ప్రేమించి ప్రతి ఒక్కటి అన్నింటి సహవాసంతో ఉన్నవనుకో నువ్వు వెలుగులో వెలుగు సంబంధిగా ఉంటున్నావు తన సహోదరిని దేశించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు చీకటి అత కన్నులకు బ్రుడ్డితనం కలగజేశాను గనక తను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు తన సహోదరిని దేశించున్నాను చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నావా చీకటి అతని కనులకు గుడితనము కలుగజేసాం కనుక తను ఎక్కడికి పోయినో అక్కడికి తెలియదు మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కరిని ద్వేషించుకోవద్దు ప్రతి ఒక్కరితోటి మనము శాంతి సమాధానం ప్రేమతోటి మనము ఉండాలి ఒకవేళ వాళ్ళు మనల్ని ద్వేషించినా కూడా వాళ్ళు ఏం చేస్తారు చీకటి వాళ్ళు పడిపోతారు కానీ మనము ఎవరిని కూడా ద్వేషించకూడదు ప్రతి ఒక్కరిని ప్రేమిజం ఇంత కష్టం వచ్చిన నువ్వు ఏ ఇంత పెద్ద మాట అన్నాను ప్రతి ఒక్కరిని మన సహోదరుడే కాబట్టి మన సహోదరుడే అని మనము ముందుకు సాగాలి నువ్వు లోకంలోకి వెలుగై ఉండాలంటే నువ్వు ప్రతి ఒక్క దాంట్లో నువ్వు లోకంలోకి వెలుగై ఉన్నావు అనుకో మీద నుండి పట్టణము మరుగై ఉండదు కొండ మీద ఏ పట్టణం ఉండను అది మరుగై ఉండదు కనిపిస్తుంటుంది కిందికి మేము నువ్వు కిందికి అనుకో కొండ మీద ఏ పట్టణం ఉండను ఆ ఇల్లులో మనకి కనిపిస్తుంటాయి అలాగే నువ్వు నువ్వు వెలుగుమై ఉన్నావనుకో నువ్వు ఎక్కడున్నానో నువ్వు ప్రకాశవంతంగా నువ్వు జీవిస్తుంటావు ఎక్కడ ఎక్కడ పోయినానో నువ్వు వెలుగుమయమై నువ్వు జీవిస్తుటవు ఈరోజు దేవుడు మనకు వెలుగుమయమై మనము ఉన్నామని చెప్తు అలాగే చూస్తే మత్స్సు వార్త ఇరవై ఎనిమిది వచనం చూస్తే ఇక్కడ ఏం చెప్తుండే దేవుడు నువ్వు వెలుగు మాయం ఉంటే నువ్వు ఏం చేయాలి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి నువ్వు వెలుగు మాయమై అయినవు వెలుగులో నువ్వు జీవిస్తున్నావు అప్పుడు కన్క్లూజన్ ఏంటంటే నువ్వు సమస్త జనులకు నీ యొక్క వెలుగు ప్రకాశింపజేయాలి అండ్ రక్షణలోకి మనల్ని తీసుకురావాలి శిష్యులుగా అండ్ శిష్యులుగా మనల్ని చేయాలి ప్రతి ఒక్కరిని మనము శిష్యులుగా చేయాలి తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి వారికి బాప్తి ఇచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను అండ్ అుతున్నావు వాటన్నిటినీ గాయకొనవలనని వారికి బోధించుడు ఇదిగో నేను యుగా సమాప్తి వరకు సదాకాలం మిగతా కూడా ఉన్నానని వారితో చెప్పాను ఇండి టైమ్స్ అనమాట ఇండి టైమ్స్ లో మనము సమస్త జనముకు వెళ్ళి నువ్వు వెలుగుమయం ఉన్నావు నీ సహోదరుని ప్రేమిస్తున్నావు ప్రతి ఒక్క దాంట్లో నీ ఆజ్ఞలను గాయకుంటున్నావు ప్రతి ఒక్క దాంట్లో బైబుల్ చదువుతున్నావు బైబుల్ చదివి ప్రతి ఒక్క దాంట్లో నువ్వు వెలుగుమయంగా నువ్వు జీవిస్తున్నావు జీవించినప్పుడు ఇంకేం చేయాలి ప్రతి ఒక్కరిని మనము శిష్యులుగా చేయాలి శిష్యులుగా చేయాలంటే నువ్వు ప్రతి ఒక్కరిని నువ్వు వెలిగించుకుంటూ పోతుండాలి వెలిగించుకుంటూ పోతుంటే ప్రతి ఒక్కరు దేవుని యొక్క సన్నిధిలో వెలుగుతూనే ఉంటారు ఇక్కడ చూస్తే యోహాన్స్ వార్త ఒకటి ఒకటి ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండేను ఆయన యాది దేవుని యొద్ ఉండేను సమస్తం ఆయన మూలంగా కలిగిన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగుమై ఉండను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రయింపకుండాను వెలుగుమై ఉన్నప్పుడు వెలుగు వచ్చినప్పుడు చీకటి అక్కడ ఉండదు అది ప్రకాశించినప్పుడు ఆ చీకటి దాన్ని వెలుగుని వ్రయించదు వెలుగు ఒక్కటే అప్పుడు చీకటి ఉండదు అయితే లైట్ బంద్ చేస్తే చీకటి వచ్చేస్తుంది చీకటి అని ఉండాలి వెలుగు అని ఉండాలి రెండిటికి స్థానము ఉండదు మన మనసులో కూడా అంతే యు షుడ్ బి మనం ఏ విధంగా మనము జీవిస్తున్నాం ఏ విధంగా మనము దేవుల్లో ప్రకాశవంతంగా జీవిస్తున్నాం మనం మనం పరీక్షించుకున్నాము ప్రకాశవంతమైన జీవితంలో మనం వెలుచున్నామా లేదంటే డార్క్నెస్ చీకటిలో మనము వెలుచున్నామా మనం ఏ రీతిగా మనం జీవిస్తున్నాం ఎన్నో అబద్ధాలు పాపాలు చేసి మనము ఆయన పశ్చాత్తాపడి అని మనము బాప్తిసం తీసుకొని రక్షణ పొంది ప్రతి ఒక్కటి రాచస్నెస్ గా ఉంటానని మనము వాగ్దానం చేసినాం అని అందు ప్రతి ఒక్కటి సత్య సువార్తగా మనము చెప్తామని వాగ్దానం చేసినాం నిన్ను నువ్వు నేను వాగ్దానం చేసి ఈరోజు ఉన్నాము మన జీవితం ఎలా సాగుతుంది మన జీవితంలో మనం ఎవరు ప్రకాశిస్తున్నాం మనం మనం పరీక్షించుకొని ముందుకు సాగుదాం ప్రకాశవంతమైన జీవితంలో మనము ముందుకు సాగుదాం దేవుడి యొక్క చిన్న వాక్యం ను దేవుడు దీవించను గాక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభా నాయనసే మా ప్రభా నీ పాదంలో ఒకవేళ స్తోత్రాలు దేవా ఇవ్వండి వాక్యాన్ని బట్టి నీకే వదన స్తోత్రాలు దేవాయసే మా ప్రభా ఇంత మంచి సమయం ఇచ్చి దేవాయసింహ ప్రభా ఇక్కడ దేవ ప్రతి ఒక్కరు దేవాయసింహ ప్రభా నార నీరు కట్టి ఫలింప చేయడి బాప్రభా ఒక్కొక్కరి దేవాయసే బాప్రభా ఇంకా మెన అష్టం కుబరించండి మా ప్రభా దేవాయసే మా ప్రభా ఉన్నారు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను తేరిపైన దేయించి ఆశ్రయించాడు మా ప్రభా దేవాసే మా నీ తట్టు దేవాయస్య మా ప్రభా వెలుగులా మేము ప్రకాశించాలి మా ప్రభా ప్రతి ఒక్క చీర క్రీస్ లో గర్దించి నీ కొరకు మేము సాక్షులుగా ఉండి ప్రతి ఒక్కరిని శిష్యులుగా చీటకు మాకు అధికారం ఇచ్చిన మా ఆ అధికారం మేము దేవాయసం మా ప్రభావ పెంపొందించుకొని దేవాయశ్రం నీ వెలుగులో మేము వెలిగి ప్రతి ఒక్కరిని వెలిగించే భాగ్యం మాకు దయచేస్తారని త్వరగా రాబోతున్నీస్ పేట వేడుకొచ్చున్నాం తండ్రి ఆమెన్ స్తోత్రం నాయన ప్రేమ గల తండ్రి పరిశుద్ధ మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తను పవన్ ఆయన మరి సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం మీ పరిశుద్ధ ఏసక్ ఇస్తు నామంలో మరి ప్రార్థిస్తుంటున్నాం నాయన ప్రతిభ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం మరి విషయంలో నాయన శాంతి సమాధానం నెమ్మది కలిగి అతన్ని ప్రభావ మీరే సమాధానపరచండి ప్రభావ మీకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తున్నాం నాయన ప్రభావ మీరే అయినా తండ్రి అక్కడ ప్రభావ కుటుంబాన్ని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకుంటుంది ప్రభా శ్రీనివాస్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం ఆయన కంటి విషయంలో నా తండ్రి మీరే నాయన ప్రభా గుడ్డివారి కన్నులు తెచ్చిన దేవుడు ప్రభావ మరి ఇప్పుడు నాయన అతన్ని ముట్టి తాకి స్వస్థపరిచి ఏహోరప్ప మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను అతని కన్ను వచ్చినాగా సహాయం అనుగ్రహించండి ప్రభా నా తండ్రి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఇంకో బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం ఆయన మీరే సహాయం అనేది వేయించండి నా తండ్రి అతన్ని పుట్టినైనా తాగుడి నుంచి విడుదల దయచేసి ప్రభా ఆయన అతడు కూడా నా తండ్రిని మీద సంక్షణ పొందాలా మీ సాక్షిగా ఉండాలి ప్రభా మీకు స్తోత్రం ఆయన ప్రభావ సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం మీ తాకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ మీకు స్తోత్రం నాయన మనోజ్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం అగ్రహణుడు కూడా తాకి స్వస్థపరచండి అనేక నా తండ్రి ప్రభా మరి మీటింగ్లకు వెళ్తుండగా మీరే నా తండ్రి సహాయం అనుగ్రహించి మీరే నడిపించని ప్రభావ మీకు స్తోత్రం రవిచెల్ల విషయాలు ప్రార్థిస్తున్నాం నాయన అతన్ని కిడ్నీ ఆర్ట్ ముట్టి తాకి స్వస్థపరచండి కన్ను విషయంలో కూడా నాన్న మీరే సహాయం అనుగ్రహించి అతన్ని సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన మీకు స్తోత్రాలు నా తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఆయన అలాగే నర్స్మ్మ గురించి కామమ్మ గురించి ప్రార్థిస్తున్నాం బాబా మరి వారి ఇద్దరిని ముట్టి తాకి క్యాన్సర్ నుంచి విడుదల దయచేయండి అతన్ని సంపూర్ణ స్వాస్థ దయచేసి వారితో మాట్లాడిన ఆయన మీరే రక్షణ భాగ్యం వారికి దయచేయండి ఆకర్షించండి ప్రభావ మీకు స్తోత్రం అతన్ని ఆయన అలాగే కావ్య విషయంలో ప్రార్థిస్తున్నాం వారికి జ్ఞాపకం చేసుకోనండి వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారి ఆయనకు రక్షణ మార్గం దయచేయండి వారు మీ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది దయచేయండి ప్రభావ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ నా తండ్రి ఏ ప్రేర అంశాలు అయితే ప్రభా మరి చెప్పారో ప్రభా ప్రతి ఒక్కదానికి మీరు జవాబు దయచేసి మీ నామానికి మహిమ ఘనత పరిశుధ్ర దినమంత మమ్మల్ని కాచి కాపాడి సజీవల వాక్యం ద్వారా మీరు కేసు రజానికి ఉదరం దేవా సజానికి వందన ముఖ్యంగా మనకి మీరు కూడా ఏమి కుటుంబంలో సమాధానం మీరు దయచేసి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకోండి దేవా శ్రీనివాస్ బ్రదర్ ముట్టండి అక్కడ ముట్టి తాకే శ్వాస పరచండి ఆపరేషన్ ఉంది దేవాది దేవా మీరే కార్యం జరిగించండి అక్కడ దేవానికి ఇస్తూ ఉదరం దేవా ఏ స్రజానికి మరి మీరు అవి చేదర్ కూడా ముట్టండి ఆ కిడ్నీ ఆర్ట్ ముట్టండి ఆవిడ ఆపరేషన్ కూడా మీరే సహాయం దయించండి ఏ స్రజానికి ఇస్తూ ఉదరం ఇసుక మరి ఇంకో బ్రదర్ ముట్టండి దేవా త్రావిడి నుంచి కూడాదల దండి అప్పుడే కూడా మీరు రక్షించుకొని దేవాని కృపలో భద్రపరచుకోండి దేవా ఈశ్వజాని కిస్తూదరం దేవా కామమ్మ సిస్టర్ కూడా ముట్టండి తాకండి దేవా అప్పుడే మంచి ఆరోగ్యం దయించండి క్యాన్సర్ నుంచి ముట్టి తాకి స్వస్థత దేవా మరి నర్సమ్మ సిస్టర్ ని ముట్టండి దేవా దేవా మరి ఆమె సక్సెస్ కావాలి ఒక మరి నార్మల్ వెళ్ళిన దేవా ఆ అమ్మని కూడా ముట్టి తాకి స్వస్థత దయించండి దేవానికి స్తోత్రం దేవా ఏ స్రజానికి వందనాలు దాన్ని అబ్బాయి కూడా మీరు రక్షించుకోండి ఆ కుటుంబానికి అందరికీ ధైర్యం దండి దేవ అబడ్డ కూడా మీరు తోడై దేవా ఆ కుటుంబంలో సమాధానండి ఏ స్రజానికి స్తోత్రం ఏ సుకృష్ణానికి ముఖ్యంగా ఏ మీరే ఆత్మకార్యం జరిగించండి ముఖ్యంగా కావ్య తన భర్త ముట్టండి అడగడం మంచారోగ్యం ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకొని సమాధానం మీరు దయచేసి దేవాన్ని నెమ్మది దండి దేవా ముఖ్యంగా దేవా రేణుక సిస్టర్ ముట్టండి అప్పుడే కంటే ఆపరేషన్ కూడా మీరే సహాయం దండి దేవాన్ని ఎక్కిస్తుందరం మనజ బ్రదర్ కూడా ముట్టండి దేవా దేవాన్ని ఎక్కిస్తూ దరం దేవా కుటుంబాలుగా మీరు తోడైండండి దేవాన్ని ఎక్కిస్తూ దరం దేవా మరికి విభూ ఉన్న ప్రత్యేక బ్రదర్స్ సిస్టర్స్ ని ముట్టండి దేవా ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానం శాంతి నెమ్మది దండి ప్రతి కుటుంబాలకు మీరు తోడయండి దేవా నీ కృపలో భద్ర పరుచుకొని దివా అందరి ద్వారా నీ నామానికి మా ద్వారా నీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఏసు తండ్రి ఆమెన్ ప్రజనాడు బ్రదర్ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండుగా ప్న మాలు కాలు కాలు అదాలాలు కాలు కాలు కాలు